ఇది ఎలాగంటే పూర్వం కంకార్డ్ అని ఒక విమానం ఉండేది ఈ మధ్య తీసేశారు లండన్ హీత్రో నుంచి జేఎఫ్కేకి ఫ్లైట్ ఉండేది రోజు ఓ ఫ్లైట్ హీత్రో లండన్లో ఎక్కితే జేఎఫ్కేలో తిరగచ్చు అలాగే ప్యారిస్ నుంచి జేఎఫ్కేకి ఫ్లైట్ ఉండేది రెండు ఫ్లైట్లు కంకార్డ్ ఎక్కాలంటే ప్యారిస్ అయినా వెళ్ళాలి లండన్ అయినా వెళ్ళాలి చాలా ఫాస్ట్ విమానం సూపర్ సానిక్ దాంట్లోకి మీరు సంచి కూడా పట్టుకెళ్ళడానికి ఒప్పుకోరు చేత్తో సంచి కూడా పట్టుకెళ్ళడానికి ఉండదు ఎందుకంటే రాకెట్లో కూర్చోబెట్టినట్టుగా కూర్చోబెడతారు సింగిల్ లైన్ ఉంటుంది నేను ఎప్పుడూ ఎక్కలేదు అని తీసేశారు అయితే ఒకసారి ట్రై చేసి ఉండేవాళ్ళం తీసేశారు తర్వాత విత్రుడా చేసేసారు మన దగ్గర ఉండే మామూలు బ్యాగులు పుస్తకాలు అన్నీ కూడా వాళ్ళే తీసేసుకుంటారు తీసేసుకుని ట్యాగ్ ఇచ్చేస్తారు మీకు అవన్నీ అక్కడ పట్టు కూర్చోబెడతారు చేతికిస్తారు దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో కూర్చోబెట్టి ఇక్కడ ఇక్కడ ఇక్కడ బెల్ట్లు బిగించేసి కూర్చోడు వాడే వచ్చి బిగిస్తాడు లేకపోతే మీరు సరిగ్గా పెట్టుకుంటా పెట్టుకోపోతారు సో పకడ్బందీలో బెల్ట్లు పెట్టేసి ర్యాకెట్లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతాడు కూర్చోబెట్టి ఇట్ గోస్ హై స్పీడ్లో పోతుంది వెరీ షార్ట్ టైంలో న్యూయార్క్లో దిగేస్తుంది రాత్రి పన్నెండు గంటలకి ముప్పై తారీఖు రాత్రి లండన్లో పెడిల్లీలో అంటే చాలా ఫేమస్ స్పాట్ అయింది లండన్ అక్కడ వీడు ఇది నూతన సంవత్సరాన్ని ఆఫ్ఘానిస్తాన్ అక్కడ బెల్ల కూడా బెల్ల మోగుతుంది బ్యాన్ బిగ్ బ్యాన్ ఢంగ్ ఢంగ్ రాత్రి బంధుడు కలిగింది అంటే నూతన సంవత్సరం వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘాన్ నుంచి బాటిల్లో ఓపెన్ చేయడాలు ఇవి ఉంటాయి ఆ భోగం పూర్తవుతుంది వెంటనే హీ డ్రైవ్స్ టు హీత్రో ఎయిర్పోర్ట్ అక్కడ కంకార్డు ఫ్లైట్ ఉంది సరిగ్గా అదే టైంకి అది ఎక్కుతాడు అది ఎక్కి జేఎఫ్కేలో కి లండన్కి జేఎఫ్కేకి మధ్యలో టైం డిఫరెన్స్ సిక్స్ అవర్స్ ఈ ఫ్లైట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోతుంది ఇంకా తక్కువ అక్కడ జేఎఫ్కేలో దిగి కార్ వేసుకుని టైమ్స్ స్క్వేర్కి వెళ్తాడు మహాటంలో టైమ్స్ స్క్వేర్లో టైమ్స్ స్క్వేర్ వెళ్ళేప్పటికి పదకొండున్నర అవుతుంది రాత్రి సరిగ్గా పన్నెండు అయ్యేప్పటికీ పై నుంచి బెలూన్ పడుతుంది మళ్ళీ భోగము ఎంజాయ్ ఉంటుంది దేవత అంటే అలా ఉంటుంది ఇక్కడ దేవతగా ఐశ్వర్యోగం ఉండడం చేత వివిధ కర్మలలో ఉండే హవిస్సులను భూజిస్తుందంటే ఐశ్వర్యోగం అదే ఐశ్వర్యం ఈశ్వర భావం కాబట్టి ఆ విధంగా అంటే వాడు చెప్తాడనమాట నేను టూ థౌజండ్ ఫోర్టీన్యూ ఇయర్ని కరెక్ట్గా న్యూ ఇయర్ లోనే రెండు సార్లు సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్తాడు అది ఎలా కుదురుతుంది హౌ ఒకసారి సెలబ్రేట్ చేసుకోగలుగుతా కానీ రెండు సార్లు అలా ఇవి అదే రకంగా ఈ దేవత కూడా ఇక్కడ యజ్ఞంలో హవిస్సును స్వీకరించి అక్కడ యజ్ఞంలో హవిస్సును స్వీకరిస్తుంది విగ్రహం వల్ల నష్టమైన లేదా వీడు విగ్రహం ఉన్నవాడు ఇంత పని చేయగాలి దేవత చేయలేకపోతుందా అని వీళ్ళు వేదాంత సర్దుబాటు చేశారు ఈ సర్దుబాటు బాగాలే ఉంది కర్మలో విరోధం లేకుండా బయట పడగలుగుతాము కానీ శబ్దంలో విరోధం మాత్రం వచ్చేస్తుంది పూర్వపక్షం తిపే అంటే కర్మలో విరోధము పరిహరించబడినప్పటికీ విగ్రహయోగా అస్మదాధిపత్ జనన మరణవతి సా ఆ దేవతకి విగ్రహం ఉంది అంటే మీరు నేనులాగా ఉంటుంది మీకో విగ్రహం ఉంది నాకో విగ్రహం ఉంది మన విగ్రహాలు ఏమవుతాయి పుట్టిన విగ్రహాలు ఇవన్నీ మళ్ళీ నశిస్తాయి కాబట్టి దేవత విగ్రహం కూడా పుట్టింది విగ్రహం నశించింది ఇంద్రహ విగ్రహము విగ్రహం పుట్టింది పుట్టడానికి ముందు ఇంద్రహ అనే శబ్దానికి అలా గతి లేకుండా ఉంటుంది ఇంద్రహా అనే శబ్దం ఉన్నట్టా లేనట్టా ఉంది అంటే శబ్దం ఉంది కానీ అర్థం లేదని చెప్పాలి వీళ్ళకి అర్థం లేదు శబ్దమేముందంటే సంతోషం కలగదు శబ్దార్థ సంబంధం కూడా లేదని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే శబ్దము అర్థము సంబంధము మూడు ఈ మూడింట్లో శబ్దం గా శబ్దం ఉంటుంది అర్థం గాయబ్బు శబ్దార్థ సంబంధం ఏమవుతుంది అది లేకుండా పోతుంది అది కూడా లేకుండా పోతుంది అప్పుడు మా ప్రామాణ్యానికి భంగం వచ్చేస్తుంది కాబట్టి దే చూడండి వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు దేవతకి విగ్రహం ఉందని ఈ రోజుల్లో అంటారు వాళ్ళు దేవతకు విగ్రహం ఉంది ఉంటే యథార్థమే అయితే మీ విగ్రహం నా విగ్రహంలాగా అది పుట్టి మరణించి దవ్వాలి అనే ఆర్గ్యుమెంట్ చేస్తాడా చేయరు అంత ఆర్గ్యుమెంట్ చేయరుగా అసలు ఆర్గ్యుమెంట్ చేసినందుకు మెచ్చుకోవాలి ధైర్యం చేసే ప్రశ్న అడిగాడు ఇప్పుడు దేవతకి నీకు మల్లాగా దేహం ఉందని నువ్వు అంటున్నావు ఆ దేహానికి నలుగు పెట్టుకుంటాడు నూనె రాసుకుంటాడు అని ఇలాగ నువ్వు మాట్లాడుతున్నావు కదా అప్పుడు మరి నీ నీ దేహానికి నా దేహానికి పట్టితే ఆ దేహానికి పట్టదా పడుతుంది కదా అని వాడు ఆ ప్రశ్నలు ఏమైనా అమేజింగ్ వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ని మెచ్చుకోవాలి ఓకే ఆ విగ్రహాన్ని నశించిందనుకో నశిస్తే అంతా సమస్య శబ్దార్థ సంబంధం అంతా కూడా చాలా గడబడైపోతుంది कारण विग्रहा पुट्ट अर्थेना उबंधे प्रतीयम ये शब्द प्राण्यम स्थित तर विरोध स వేదం అనుకునే ప్రామాణ్యానికి విరోధం వచ్చేస్తుంది ఏ వేద ప్రామాణ్యం నేను మీద ఆధారపడిందో తెలుసిన నిత్యమైన శబ్దము నిత్యమైన అర్థము నిత్యమైన శబ్దార్థ సంబంధము అది ఉంటేనే వేద ప్రామాణ్యం దీంట్లో అర్థం ఉంది కానీ శబ్దాన్ని మనిషి పెట్టాడు అన్నా శబ్దం ఉంది కానీ అర్థాన్ని మనిషి పెట్టాడు అన్నా లేకపోతే శబ్దార్థ సంబంధాన్ని మనిషి పెట్టాడు అన్న ఉదాహరణకి ఇంద్ర అనే శబ్దం ఒకటి ఉంది ఓ దేవత ఉన్నది ఈ శబ్దం ఈ దేవతకి పేరు అని మనిషి పెడతాడు మనిషి పెట్టాడు అనుకోండి ఇప్పుడు మనం లోకంలో చూస్తూ ఉంటాం వెంకయ్య వెంకయ్య అనే పేరు ఉన్న లోకంలో ఈ పిల్లవాడు వెంకయ్య అనే పేరు పెట్టాల్సిన పిల్లవాడు లేడు పుట్టాడు పుడితే ఓ పిల్లవాడు ఉన్నాడు అక్కడ అర్థం ఉన్నది వెంకయ్య అనే పేర్లు ఉన్నాయి లోకంలో ఈ పేరుకి పిల్లవాడికి సంబంధాన్ని ఎవడు కలుపుతాడు మనిషి కలుపుతాడు ఈసారి ఆ సంబంధం దగ్గర కూడా సమస్య వస్తుంది ఇప్పుడు మీరు పేర్లు పెడతారు పిల్లలకి పిల్లవాడు కొత్తగా పుట్టాడు కొత్తకు ముందే పేర్లన్నీ డిసైడ్ చేసుకుని ఉంటాడు కూడా కొంతమంది ఒకప్పుడు భార్యాభర్త పేరు గురించి దెబ్బలు అనుకుంటారు కాదు పేరు పెట్టాలని భర్త అంటే నా కొడుకు నా తండ్రి పేరు పెట్టుకుంటానంటాడు వీడు అంటే నీ కొడుకేనా నేను కదా మోస్తున్నది నేను కదా ఇంకా గర్భంలో ఉన్నాడు నీటంటే పేరేనా ఇంకా నేను మోస్తున్నాను తొమ్మిది మాసాలు నా మాటకి విలువ లేదా అని ఆవిడ సో ఇట్స్ ఆల్ లైక్ సో వేర్ ఆర్ ఇష్యూస్ లైక్ దాట్ కాబట్టి శబ్దార్థ సంబంధం ఈజ్ క్రిటికల్ ఈ పిల్లవాడు పుట్టాడు వీడు పేరేవిటి పేరు లేదు అర్థం ఉంది కానీ పేరు లేదు శబ్దం లేదు అప్పుడు శబ్దాన్ని నామకరణం చేసి ఓ శబ్దాన్ని పట్టుకొచ్చి వీడికి కనెక్షన్ ఇస్తారు ఎవరు ఇస్తున్నారు మనుషులు ఇస్తున్నారు కాబట్టి శబ్దార్థ సంబంధం మనుష్యకృతం అయితే అర్థం మనుష్యకృతం అయితే లేక శబ్దం మనుష్యకృతం అయితే సాపేక్షమైపోతుంది వేదము వేదము యొక్క భంగం వస్తుంది వేదము ప్రామాణ్యం నిలబడాలంటే శబ్దము నిత్యము అర్థము నిత్యము శబ్దార్థ సంబంధం నిత్యం అని మేము అలా నిలబెట్టుకొచ్చాం నువ్వొచ్చి దేవతకి విగ్రహం ఉందని చెప్పి ఈ యాపుల్ కార్ట్ని నువ్వు తలకిందులు చేసినావు ఇదంతా తలకిందులైపోయింది కాబట్టి దేవతకి విగ్రహం ఉంది అన్నట్లయితే మాకు శబ్దం నందు విరోధము వచ్చేస్తుంది అని పూర్వపక్షం ఇక్కడ శంకరులు ఏం చేస్తారంటే ఓయా నువ్వు నీ విరోధం అందరూ నిలబెడతారు విరోధం బుద్ధుడికి శంకరుడికి తేడాదే బుద్ధుడేమన్నాడు విడవాయా నువ్వు నీ వేదము లోకల కంటే తోసిపించాడు శంకరులు శంకరులు ఏమన్నాడు వేదం ఉండాల్సిందే కానీ వేదం గురించి నీకున్న భావాలు మాత్రం అంతా తప్పులతాడక నేను చెప్తాను ఇలా నా కూర్చో నీకు వేదం అంటే ఒక కూర్చో అని శంకరులు వేదాన్ని స్వీకరించి ఆయన తత్వాన్ని బోధించారు ఆత్మస్వరూపాన్ని బోధించారు బుద్ధుడు అన్నింటినీ నిరసించి ఆత్మస్వరూపాన్ని పోషించారు అంతిమంగా ఏమైంది శంకర్లు ఇక్కడ నిలబడ్డారు బుద్ధుడు బౌద్ధం అంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్స్పోర్ట్ అయిపోయి ఇండియాలో లేకుండా ఎక్స్పోర్ట్ అయిపోయి ఇండియాలో ఎక్కడుంది లేదుగా స్వామి వివేకానంద బుద్ధిస్టిక్ ఇండియా ఒక ఆర్టికల్ ఒకటి రాశారు ఆర్టికల్ అలాగే స్వామి రంగనాథానంద బుద్ధిజంకి హిందూయిజంకి ఉండే శంకరులు బుద్ధుడు వారిద్దరి మధ్యన ఉండే ఆ అనుబంధ సమానత్వాన్ని వాళ్ళ భావాల యొక్క సామ్యాన్ని చాలా బాగా నిరూపిస్తారు ఇవన్నీ చదవదగిన ఫిలసాఫికల్ ఇష్యూస్ అని పూర్వపక్షం ఇది కొంచెం తెలుసు ఇది చేతి ఓకే నాయమప్యస్తి ఈ విరోధం కూడా లేదు శబ్దం విరోధము వచ్చిపోతుంది దేవతకి విగ్రహం ఉందంటే అనే విరోధము కూడా లేదు నా అది చేస్మాత్ ఎందువలన హేతువు చెప్పాలి కదా హేతువు ఏమిటంటే సూత్రంలో ఉంది అతఃప్రభవాత్ ఎందువలనంటే ఈ దీని నుండియే దీని నుండి అంటే శబ్దము నుండి శబ్దము నుండియే సృష్టి పుట్టినది జగత్తు పుట్టినది శబ్దము నుండి జగత్తు పుట్టిందంటే కుండ పుట్టిందంటే ఇదేంటించి పుట్టింది అంటే ఒకడన్నాడు కుమ్మరివాణి నుండి పుట్టింది అన్నాడు సేతు కారణం చెప్పండి కుండకి కారణమేమి అంటే కుమ్మరివాణి నుండి పుట్టింది వాడి చేతుల నుంచి పుట్టుకొచ్చిందండి కుండ అని ఒకడు చెప్పాడు ఇంకొకటి అన్నాడు మట్టి నుండి పుట్టిందని ఇంకొకడు అన్నాడు కానీ ఇక్కడేమంటున్నారు అటు మట్టి కాదు ఇటు కొమ్మరివాడు కాదు శబ్దము నుండి పుట్టింది ఇటు కొండ శబ్దం నుంచి పుట్టిందా ఎస్ కుండ శబ్దం నుంచి పుట్టింది చాలా ఇంపార్టెంట్ విషయం కొమ్మరివాడి నుంచి కాదురా పుడతా అంటే చూడు కాదు మట్టి నుంచి కదా పుట్టింది మట్టి నుంచి పుట్టడం ఏమిటి మట్టి అలా కొండ అయిపోతుంది ఏంటి మట్టి నుంచి పుట్టిందంటే మట్టి అలా కొండ అయిపోతుందా మట్టి ఉండాలి మేము మట్టి అక్కర్లేకుండా పుట్టిస్తుందని మేము అంట మట్టు ఉంటే సరిపడదు శబ్దం ఉండాలి పోనీ మట్టి ఉంది కుమ్మరివాడు తయారు చేసాడు అక్కడితో సరిపెట్టు మట్టి నుంచి కుమ్మరివాణి ద్వారా కుండ పుట్టింది అంటే సరిపడదు కుమ్మరివాడి ద్వారా ఎలా పుట్టింది శబ్దం ఉండాలి ఈ కుమ్మరివాడికి ఇప్పుడు కుమ్మరి పిల్లాడు పుట్టాడు వాడు చేసేస్తాడాకుండా లేదా పదేళ్ళ వయస్సు వచ్చింది కుండ చేసేస్తాడా చేయడు తండ్రి వాడిని పిలుస్తాడు పిలిచి నానా కొండ అని శబ్దాన్ని పోషిస్తాడు అంటే వాడు కొండ అంటే ఏమిటని అడుగుతాడు వాడు అడిగితే కొండ చూపిస్తాడు ఇదిరా కొండ అని చూపిస్తాడు ఏమన్నా వాడు కొండ తయారు చేసి వాడు అవుతాడు కొండ శబ్దో అర్థమో ఉండాలి వాడికి కొండే కొడుకు సరే ఇప్పుడు కొమ్మరి వాడు ఉదయం లేచి కదా వాడున్నాడు మట్టు ఉంది కొండ ఎలా చేశాడు అసలు ఏ సంకల్పము లేకుండా బ్రెయిన్ డెడ్ పెట్టేసుకుని అలా వెళ్ళిపోయి కుండ చేసేసాడా చేయగలుగుతాడా అలాగా చేయలేడు అసలు కుండ చెయ్యాలి అనే పని చేష్ట ఎక్కడి నుంచి పుడుతుంది సంకల్పం నుంచి పుడుతుంది ఏమిటి ఆ సంకల్పము ఘటం నేను ఘటాన్ని చేస్తాను గాక అని అప్పుడు ఆ ఘటం ఉన్నప్పుడు ఆ ఘటమేమిటి శబ్దం కదా శబ్దమే కదా అది సంకల్పంలో ఉంది శబ్దం ఆ శబ్దానికి అర్థం ఎక్కడుంది అక్కడే ఉంది ఆ శబ్దార్థ సంబంధం ఎక్కడుంది అక్కడే ఉంది ఎక్కడి నుంచి వచ్చాయి ఇందాక చెప్పాడు మీకు నిత్య సంబంధం కాబట్టి శబ్దము నుంచి కొండ పుట్టినది వాడు పొద్దున లేవగానే ఘటం కరవాణి నేను ఘటాన్ని చేస్తాను కాక అనే శబ్దాన్ని ఉచ్చరించుకుని ఉచ్చరించకుండా ఉంటే పైకంటే సరే సరే పైకి అనకపోవచ్చు కూడా తనలో తాను అనుక్కుంటాడు అనుక్కుని అప్పుడు చేతుల చక్రము మట్టి అవన్నీ వస్తాయి ముందు శబ్దము కాబట్టి సృష్టి అంతా కూడా శబ్దం నుంచి చెప్పండి ఇప్పుడు బండరాయి తీసుకొస్తాడు బొమ్మ చెక్కడానికి రాయి తీసుకొస్తాడు కృష్ణుడు విగ్రహాన్ని చెప్పుతాడు కృష్ణుడు విగ్రహం అక్కడి వచ్చింది రాయి నుంచి వచ్చింది రాయి నుంచి వచ్చిందా రాయి నుంచి రాదు ఉరి నుంచి వచ్చింది ఉరి నుంచి రాదు చేతుల నుంచి వచ్చింది చేతుల నుంచి రాదు బుద్ధి నుంచి వస్తుంది బుద్ధిలో ఇంచేందుకు వచ్చింది బుద్ధిలో కృష్ణుడు ఉన్నాడు అక్కడ బుద్ధిలో ఉన్న కృష్ణుడు ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు మీ పాటకి నా బొమ్మ అనేది ఒక కార్యక్రమం ఉంది ఉంది అలాగా మీరు లేదనుకుంటున్నారేమో ఉంది ఒక ఆయన పాట పాడుతూ ఉంటాడు ఆ పాట ఏమిటో ఈ నీకు చెప్పడం మొదలు పెడతాడు పాట పాడటం పాట ఐదు నిమిషాలు పడుతుంది ఆ పాట పూర్తయ్యేపటికి బొమ్మ వేసేయాలి వీడి ఇక్కడ క కుంచెలు క్యాన్వాసు పెట్టుకుని ఉంటాడు ఆ పాట పా పాట పాడుతూ ఉంటాడు అలవేలు మంగా సమేత వెంకటేశ్వర అని పాట పాడుతూ ఉంటాడు ఆ పాట కొంచెం ససగా ఈ దీర్ఘాలు అవి ఎక్కువ ఉంటాయి అవన్నీ పూర్తయ్యేపటికి ఇక్కడ అలవేలు వగ్గా వెంకటేశ్వర స్వామి వేశారు దాని కాబట్టి శబ్దం నుంచి పుడుతుంది అండి సృష్టి శబ్దపూర్వికా సృష్టి అది మీరు బాగా అర్థం చేసుకోవాలి శబ్దం నుంచి పుడుతుంది ఇప్పుడు ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అని పెద్దలు చెప్తారు అంటే సరే అంటాడు సరే మొత్తం అందరినీ పిలుస్తారు పిలిచి ఇగో మంత్రం ఉంది ఈమె నీ భార్య అని ఒక శబ్దాన్ని వీడికి అప్పచెప్తారు శబ్దం ద్వారానే అప్పచెప్తారు ఇంకా ఆ శబ్దం నేను భర్త అని భార్య ఈ శబ్దాన్ని పట్టుకుని వీడు జీవితం ఒక జీవిత కాలం వీడు ఆమెతోటి ఆమె వీడితోటి శబ్దాన్ని పట్టుకుంటున్నాడు అంతా శబ్దమే సర్వం శబ్దమే వెరీ క్రిటికల్ శబ్దము యొక్క మహిమ అంతటి శబ్దంతో పాటు అర్థం ఉంటుంది అర్థంతో పాటు అదంత సంబంధము మొత్తం సంసారమంతా కూడా శబ్దార్థముల సంబంధం మీద ఆధారపడి ఉంటుంది ఇండియా పరిపాలిస్తున్నారు కదా వెరీ గవర్నమెంట్ ఏదో ఉంది సమకైతే గవర్నమెంట్ ఇస్తే మరి అర్థం ఎంత పెద్ద ఎఫిషియెంట్ కాకపోయినా గవర్నమెంట్ ఉంది ఆ గవర్నమెంట్ రిపబ్లిక్ ఇది డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది వన్ పాయింట్ టూ మిలియన్ పీపుల్ నివసిస్తున్నారు దీనికి అంతకీ మూలం ఎక్కడుంది శబ్దము ఏమిటది కాన్స్టిట్యూషన్ ఆ శబ్దం నుంచి వస్తుంది ఇప్పుడు ఈ ప్రెస్ వాళ్ళు మినిస్టర్ గారిని చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ని కూడా అనరాన్ని మాట్లాడినా అనేస్తారు ఏది పడితే అదే అంటారు ఏదైనా అంటారు ది టాక్ ఎనీతే చైనాలో వెళ్ళి మాట్లాడిన చూస్తాను అక్కడ శబ్దం ఎవడో చేయడానికి వెళ్ళదు పం చేయడమే తప్ప నో శబ్దం ఇక్కడ గోల్డ్ అంత శబ్దం ఏది పెడితే అది మాట్లాడతారు నువ్వంటాడు ధూ అని పదప్రయోగం చేస్తాడు పోవాయా అంటాడు అరే నీ నువ్వు దొంగవరా అంటాడు ఇవేవో అంటావు ఎవేవో అంటావు ఎందుకని అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ వెరీస్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కాన్స్టిట్యూషన్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ శబ్దం శబ్దము అర్థం ఇప్పుడు మీకు స్నేహము మిత్రుడితో స్నేహం చేశారనుకోండి మైత్రి ఎలా వస్తుంది శబ్దాన్ని బట్టి వస్తుంది జిఫాగ్రే వర్తతే శత్రు జిఫాగ్రే వర్తతే మిత్రం మిత్రుడైనా జిఫాగ్రమణం లే ఉంటాడు శత్రుడైనా జిఫాగ్రమంలో శబ్దమును బట్టి సర్వము శబ్దాధీనంగా ఉంటుంది అంచేతనే మహాత్ములు ఏమన్నారంటే శబ్దం అధిక శబ్ద ప్రయోగం చేయద్ద అంటే మరి మీరు అర్థం చేసుకుంటే నేను చెప్తాను వాళ్ళ దృష్టాంతం నేను చూశాను ఒక అమ్మాయి అమెరికా నుంచి ఇండియా వచ్చింది ఇండియా వచ్చేప్పుడు ఆయన సెల్ ఫోన్ ఒకటి కొనిచ్చాడు ఇండియాలో ఉపయోగపడే సెల్ ఫోన్ అలా ఉంటాయి సార్ నేను ఈ మధ్యన అలాంటి సెల్ ఫోన్ ఒకటి సంపాదించావు చూస్తే నాకు కుదరలేదు మేము అలాగే సెల్ ఫోన్ లేకుండానే వెళ్ళి వచ్చారు సో వాళ్ళ కానీ వాళ్ళకు కుదురుతుంది నాకు కుదరలేదు కానీ వాళ్ళకు కుదురుతుంది ఇండియాలో పనిచేసే సెల్ ఫోన్ ఒకటి అమెరికాలోనే కొనుక్కుని విమానం ఎక్కింది ఆ విమానంలో దిగిన వెంటనే ఫోన్ చేసింది ఇదిగో ఇక్కడ హైదరాబాద్లో దిగానని ఫోన్ చేసింది మొదలైంది ఫోన్ సెల్ ఫోన్ మొదలైంది ఈ సెల్ ఫోన్లో మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి వాళ్ళిద్దరూ కూడా విడిపోయారు వివాహం నుంచి కేవలం సెల్ ఫోన్ సెల్ ఫోన్ కనుక లేకపోతే మూడు నెలల క్రితం కలుసుకున్నారు మూడు నెలల తర్వాత కలుసుకున్నారు ఏవో చిన్న చిన్న పొరపొచ్చాలు ఉంటే సర్దుబాటు చేసుకుని ఉండేవారు మళ్ళీ కలిసి కాపురం చేసేవారు ఇంక ఇప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాదు సెల్ ఫోన్ దిగిన వెంటనే నిన్ను ఎవరు రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు అని అడిగాడు ఆయన అంటే మా మిత్రుడు ఒకడు ఉన్నాడు హైదరాబాద్లో ఆయన వచ్చాడని చెప్పింది ఇంకో మీ నాన్న కదా వచ్చింది మా నాన్న రావడం ఆలస్యమైంది బస్సులో ఇటు వచ్చింది ఇంకో మిత్రుడు వచ్చాడు మా నాన్నని పది గంటలకు తలుస్తాడు ఇప్పుడు మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మా మిత్రుడు నా రూములు తీసుకెళ్తున్నావు అయిపోయిందండి మ్యారేజ్ ఈజ్ బ్రోకెన్ అంటే అది ఒక్కటే కాదు నాట్ వన్ వర్డ్ వన్ థింగ్ లీడ్స్ టు దేదర్ వన్ థింగ్ లీడ్స్ టు దేదర్ ఈ సంసారం అంటే అలాగే ఉంటుంది ఒక ఇప్పుడు నూడుల్స్లో ఒక నూడుల్ పట్టుకుంటే మీకు ఎన్ని నూడుల్స్ వస్తాయి రకంగా తోట తొట్ట తొట్టంతా వస్తుంది అలాగే వన్ థింగ్ లీడ్స్ టు అదర్ వెయిటింగ్ అక్కర్లేదు దీన్ని నో వెయిటింగ్ మీ కడుపులో మాట ఉందంటే వెంటనే అనేసేయచ్చు ఒక ఒక అడ్వైస్ ఉందండి బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్ వెయిట్ ఫర్ టెన్ సెకండ్స్ కౌంట్ టైం కౌంట్ టైం సపోజ్ ఎవరైనా స్వామీజీ మీరు మా ఇంటికి భోజనానికి వచ్చేస్తున్నారు ఇవాళ అంటాడు అంటే ఆగు అని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆగని అనుకోండి అప్పుడు వస్తాను అంటే ఖాయంగా వస్తాను రాను అంటే ఇప్పుడు రాను మరో వస్తా ఫోన్ వచ్చింది అనుకోండి ఫోన్ వచ్చిన వెంటనే తీసి చెప్పలే పెట్టుకుని హలో అనగానే వాడేదో అంటాడు వెంటనే మీరు రిప్లై ఇచ్చారంటే యు ఆర్ ఇన్ ట్రబుల్ ఫోన్ వచ్చినప్పుడు అది రింగ్ అవుతుంది కదా మీరేం చేయాలి ఒకసారి పీడ్చి గాలి విడిచిపెట్టాలి మళ్ళీ రెండోసారి విడిచిపెట్టాలి ఇప్పుడు ఫోన్ తీసుకోవాలి యూ ట్రై మీ కన్వర్సేషన్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది పొరపుచ్చాలు ఉండవు చాలా వెయిటీ మీరు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు శబ్దము మోస్ట్ డేంజరస్ శబ్దమే మనుషుల్ని కలుపుతుంది మనుషుల్ని విడదీస్తుంది శబ్దమే సంసారంలో బంధిస్తుంది శబ్దమే సంసారం నుంచి విముక్తుల్ని చేస్తుంది శబ్దము అనుకున్న శక్తి అచింత్యము ఊహకందని శక్తి ఉన్నది శబ్దానికి సో మచ్ సో శబ్దము నుండియే ఈ జగత్తు పుట్టింది అని అంటున్నారు ఇంకా వివరంగా వస్తుంది అతః ప్రభవా అత ఏ వైదికాబ్దాత్ దేవాదికం జగత్ ప్రభవతి దేవతలు మనుష్యులు పశువులు పక్షులు మొదలైన జగత్తంతా కూడా శబ్దము నుండియే ఈ శబ్దము నుండియే ఈ శబ్దము అంటే మీరు మాట్లాడే శబ్దం నేను మాట్లాడే శబ్దం అని కాదు వైదికమైన శబ్దము ఇప్పుడు కొండ పుట్టిందంటే ఇది ఏంటి నుంచి పుట్టింది కుడా అనే శబ్దం నుంచి పుట్టి కుండ అనే శబ్దం అంటే కుండ కుండా కుండా నేను అంటా పుట్టేసుకున్నా కుడా కుమ్మరివాడు ఉచ్చరించిన కుండా అనే శబ్దం నుంచి కుండ పుట్టింది కదా అలాగే జగత్ దేవతలు మనుష్యులు పశువులు అని మీరు నేను అంటే పుట్టరు బ్రహ్మదేవుడు అనాలి ఆయన వేద పురుషుడు అని వేద వేద స్వరూపుడు నాలుగు వేదాలు ఉన్నాయి కాబట్టి నాలుగు ముఖాలని ఉత్ప్రేక్ష చేశారు రూపకం నాలుగు ముఖాలంటే నాలుగు ముఖాలని కాదు నాలుగు వేదాలు ఉన్నాయని అర్థం సో ఆయన ఆ శబ్దము ఆయన చేతిలో ఆయన అధీనంలో ఉంది కనుక ఆయన సృష్టికర్త అయినాడు శబ్దం నుంచి సృష్టిస్తా ఇప్పుడు ఒక ఆయన ఒక ల్యాబొరేటరీ కట్టారు ఆ ల్యాబొరేటరీ ఇండియాలోనే బరోడాలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కంఫర్టబుల్ ల్యాబొరేటరీస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ కెమిస్ట్రీ ల్యాబోరేటరీస్ ఇలియల్ మొదలైన సైంటిస్టులందరూ వచ్చి అమెరికా నుంచి అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబొరేటరీని చూసి ఎంత బాగుందో ఈ ల్యాబోరేటరీ మా దగ్గర ఇంత అందమైన లాబొరేటరీ లేనేలేదండి అని వాళ్ళందరూ ఉన్నారు అంత ఆప్తిమం మోస్ట్ కంఫర్టబుల్ వెరీ ఫ్రెండ్లీ టు ది వర్కింగ్ సైంటిస్ట్ అలాంటి ల్యాబొరేటరీ అది అవు ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి నుంచి వచ్చింది బుద్ధిలో ఏ రూపంగా ఉన్నది శబ్దం రూపంగా ఉంది శబ్దము నుంచి సృష్టి జరుగుతుంది సరిగ్గా అదేవిధంగా ఆ హిరణ్య గర్భుడు ఆయన హిరణ్య గర్భుడు అంటే వేదాంతం అవుతుంది ఆయన శబ్దము నుంచి వచ్చిందని వాళ్ళు ఆయన ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళు దేవుని ఒప్పుకోరుగా శబ్దం నుంచే వచ్చి శబ్దం ఎక్కడుందంటే అక్కడ ఉందంట ఆ శబ్దమే దేవుడుగా పెట్టుకున్నారు వాళ్ళు ఈ మీమాంసకులు ఇది ఈ మీమాంసకం లాంటి వాళ్లే మీకు జ్యూస్ కూడా అలాంటి వాళ్ళే జ్యూస్ ఓల్డ్ ఫ్యాషన్ జ్యూస్ ఉంటారు చూసారా ఆర్థడాక్స్ జ్యూస్ అల్ట్రా ఆర్థడాక్స్ మామూలు ఆర్థడాక్స్ కాదు అల్ట్రా ఆర్థడాక్స్ వాడు దేవుణ్ణి పూజించడు టోరా టోరా పుస్తకం ఉంటుంది దాన్నే పూజిస్తుంది గాడ్ అంటే గాడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టోరా ఈజ్ ఇంపార్టెంట్ గాడ్ టోరాని పెట్టాడా టోరా గాడ్ని పెట్టిందా అంటే టోరాయే గాడ్ని పెట్టిందంటాడు సరిగ్గా మనలో మొదలలాగే వేదాన్ని బట్టి దేవుడు వచ్చాడా దేవుణ్ణి బట్టి వేదం వచ్చిందా అంటే మనం ఏమంటాం దేవుణ్ణి బట్టి వేదం వచ్చిందంటాం వేదాంతులు అలా అంటారు కానీ మీమాంసకులను దేవుడు గురించి చెప్పింది వేదమే అని అంటారు శబ్ద దేవుడు శబ్దం అది కూడా శబ్దమే అంటే వేదమే అని ఆ అంటారు ఎనివే సో ఈ వేదశబ్దము నుండే దేవతలు మొదలైన జగత్తు పుట్టింది అని చెప్పారు అప్పుడు ఏ విధంగా విగ్రహవతి అనేది పరిష్కారం అవుతుందో అన్నీ వస్తాయి అయితే వెంటనే ఓ పూర్వపక్షం నను జన్మాజ్యస్యత బ్రహ్మప్రభవత్వం జగత అవధారితం అవును జన్మాద్యస్యత అనే సూత్రంలో ఈ జగత్తు యొక్క జన్మ స్థితిలయములు ఏ పరమాత్మ నుండి ఆవిర్భవిస్తున్నాయో అని చెప్పారు కదా మీరు పరమాత్మ నుండి జగత్తు వచ్చిందని అక్కడ చెప్పి శబ్దం నుంచి జగత్తు వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు ఏమిటి విరోధం కాదా అనే పూర్వపక్షం కథామేహ శబ్ద ప్రభ ప్రభవత్వముచ్యతే అక్కడేమో పరబ్రహ్మ నుండి జగత్తు పుట్టిందన్నావయ్య అది మర్చిపోయి ఇక్కడికి వచ్చి శబ్దం నుంచి పుట్టేస్తుంది సో సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటాయి స్టేట్మెంట్లు అలా ఉంటాయి ఒకప్పుడు సమైక్య స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఇంకో రకం స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా స్టేట్మెంట్లు వీటినించటో కింజటో అప్పుడు ఒక విడిపోతా ఉన్న ఇప్పుడు కలిసి ఉంటున్నారు ఏవో రకరకాలు మారుతూ ఉంటాయి పోలండి అది కరెక్ట్ దృష్టాంతం కాకపోవచ్చు వాటి వారు ఆపిచ్చా యజనామా వైదిక శబ్దాత్ అస్స ప్రభవ అభ్యుపగ కథమే తావత విరోధ శబ్దే పరిహృత చూడయా నువ్వు ఇక్కడ శబ్దం నుంచి జగత్తు పుట్టిందన్నావు అక్కడేమో పరబ్రహ్మ నుంచి జగత్తు పుట్టిందన్నావు పోల్లేదు అలాంటి పెట్టు ఒప్పుకున్నావు శబ్దం నుంచే జగత్తు పుట్టిందని ఒప్పుకున్నావు కానీ మా సమస్య ఎలా అవుతుంది మా సమస్య శబ్దే విరోధ ఆ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది ఆ పరిష్కారం కాకుండా అలాగే మిగిలి ఉంటుంది కాదు జగత్ అంటే అర్థం అర్థం పుట్టింది శబ్దం ఉంది ఆ శబ్దార్థ సంబంధానికి నష్టం వస్తుంది మరి ఇబ్బంది ఎలా పరిష్కారం అవుతుంది కంగారు కొంచెం పూర్వపక్షి కంగారు ఎక్కువ యావత వసవో రుద్రా ఆదిత్యా విశ్వే దేవామృత ఇతే అర్థా అని ఉపత్తిత్ శబ్దం నుంచి జగత్తు పుట్టింది అంటే జగత్తు అనిత్యమే శబ్దం నిత్యం శబ్దం పుట్టలేదుగా శబ్దం నుంచి జగత్త పుట్టింది కానీ జగత్తులో దేవతలు ఉన్నారు ఆ దేవతలు పుట్టారు విగ్రహము గలవారు వసుములు రుద్రులు పశువులు ఎనమండుగురు రుద్రులు పదకొండు మంది ఆదిత్యులు పన్నెండు మంది ఇలాగ ఈ దేవతలందరూ పుట్టారు శబ్దం నుంచి పుట్టారు కాబట్టి శబ్దం నిత్యమైంది అర్థం అనిత్యమైంది పుట్టే రెండే ఏమవుతుందండి పుట్టేనుండే విగ్రహం ఉన్నది నశిస్తారు అర్థం అనిత్యం శబ్దార్థ సంబంధం అనిత్యం అవుతుంది కాబట్టి మేము శబ్దము అర్థము శబ్దార్థ సంబంధము నిత్యములు అనే ప్రాతిపదికపై వేదము అనపేక్షము అని నిరూపించి అది స్వతంత్రమైన ప్రమాణము అని ఎస్టాబ్లిష్ చేశాము మేము చేసిన ఆ వేదప్రామాణ్యానికి ఈ శబ్దం నుంచి దేవతలు పుట్టారు అనే మాట వలన భంగము వాటిల్లును కనుక ఒకతో శబ్దము నుంచి జగత్తు పుట్టిందని అంగీకరించినప్పటికీ మా శబ్ద విరోధమనే పరిష్కారము దొరకటలేదు పైగా ఓసారి శబ్దం నుంచి పుట్టిందని ఓసారి పరమాత్మ నుంచి పుట్టిందని ఈ వైరుధ్యం ఉండనే ఉన్నది తదనిత్యే తద్వాచి వైదికాస్వాదిశబ్దా అనిత్యవం క్య ఇంకో సమస్య ఉంది అర్థం అనిత్యం శబ్దన్నిత్యమే అని చెప్పడం కుదరదు ఎందుకంటే అర్థం నశించిపోతే అక్రమంగా శబ్దం కూడా నేను మీకు అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ డయోడ్ వాట్ హ్యాపన్ టు డయోడ్ శబ్దం డైఓడ్ అనే శబ్దం ఉంది వాట్ హ్యాపన్ టు దాట్ గాన్ ఎక్కడా ఉండదు మీకు ఆ శబ్దం ఉండదు డయోడ్ అనే శబ్దం ఉండదు ఏది ఇప్పుడు ఇప్పుడు మీకు నాకు ఉంది వంద సంవత్సరాల తర్వాత ఉండదు అంతే తెలీదు పోస్ట్ కార్డ్ ఉత్తరూ ప్రాయుట పోస్ట్ కార్డ్ పోస్ట్ కార్డ్ అన్నారనుకోండి చిన్నపిల్లలు ఏమి డాడ్ వాట్ ఈస్ దట్ అని అడుగుతారు ఇప్పుడు తెలుగు భాష నశించిపోతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది రెండు నాటికి తెలుగు భాష నశించిపోతుంది నాకు ఇది నిరూపణ కోతులు వచ్చాయి నేను సుబ్రహ్మణ్యంలో పిల్లాడు ఏ సుబ్రహ్మణ్యంలాగా కోతలు వచ్చాయంటే వాడు ఏమిటి ఏమిటంటో వచ్చాడు చూపించాను కోతది స్వామీజీ మంకీ అని చెప్పాడు ఎంత వయస్సు నాలుగేళ్ళు పని పని పని చేసుకునే పిల్ల నాకు ఆ మంకీ అర్థం కాలేదు వాడేదో మంకీ అంటాడు వాడు ఇంకా మాటలు సరిగ్గా లేదు నాకు అర్థం కాలేదు ఆవిడ గిన్నెలతో అవుతోంది స్వామిజీ మంకీ అని ఆవిడ చెప్పింది వీడు అంటున్న బాట ఏమిటో అర్థం కాక ఏమిటి రా ఏమిటి రా అంటే ఆవిడ మంకే అంటే మంకీ అనే పదం వీడికి వచ్చునా అంటే వచ్చును మరి కోతంటే కోతనే మాట్లాడదని చెప్పింది వీడదన్న వాట్ ఈజ్ కోతి బట్ హీ నోస్ వాట్ ఈజ్ మంకి మీద ఓ అమేజింగ్ అప్పుడు నేను అనుకున్నా రెండు నాటికి తెలుగు లేకుండా కాయి వేయిస్తా స్టేట్ డివైడ్ అయింది ఇంకా ఈజీగా ఇక్కడ ఇక్కడ అక్కడ కూడా తేలికపోతుంది వాట్ ఎవర్ ఇట్స్ ఓ పెద్ద ఇది వాళ్ళ పార్ట్ ఆఫ్ ది సోషల్ డైనమిక్స్ ఇప్పుడు దాని గురించి బెంగ నాకేమీ లేదు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అర్థం నశిస్తుంది కానీ శబ్దం మిగిలి ఉంటుంది అనే వాదము నిలబడదు అర్థమే నశిస్తే శబ్దం నశించకుండా ఎవడు నివారించగలుగుతాడు కాబట్టి శబ్దము కూడా అనిత్యమైపోతుంది అప్పుడు వేదములో ఉండే శబ్దములన్నీ అనిత్యములు అని తేలితే వేదము మేము వేదానికి పెట్టుకున్నటువంటి ఆ స్థానము దెబ్బతింది ఇది ఎలాగంటే మావోయిస్టుల దగ్గరికి వెళ్ళి మావోగారి ఆలోచనలో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పారనుకోండి అలా ఉంది వాడు ఒప్పుకోడు కాబట్టి ప్రసిద్ధం ప్రసిద్ధం హి లోకే దేవదత్త పుత్రే ఉత్పన్నే యజ్ఞదత్త ఇది తామక్రియతే ఇది పైగా శబ్దం తప్పకుండా నశించిపోతుంది అన్నదానికి మనకి లోకదృష్టాంతం తెలుస్తాం దేవదత్తుడికి ఒక కొడుకు పుట్టాడు పుడితే కొడుకు నామకరణం చేశారు యజ్ఞదత్త అని నామకరణం చేశారు అంటే అంతకుముందు యజ్ఞదత్తుడనే అర్థము లేదు యజ్ఞదత్తుడనే నామము లేదు ఆ రెండింటినీ కూడా ఇప్పుడు అర్థాన్ని అర్థంతో పాటుగా శబ్దము వచ్చినవి ఈ యజ్ఞదత్తుడు పెరిగి పెద్దవాడై ఆయన ఏదో ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళలో బతికి చచ్చిపోయాడు అనుకోండి ఆ యజ్ఞదత్తుడు చచ్చిపోతాడు ఆ నామము పోతుంది అంటే వెంటనే పోతుంది కొంతమంది గుర్తుంటుంది ఎంతగా ఎంతమంది గుర్తుంటుంది మీరు ఆ కాల అర్థం చేసుకోవడం చాలా కష్టం జీవితం చాలా పరిశీలిస్తే చాలా నిత్యారూపంగా పరిశీలించకపోతే అంతా సత్యం అనిపిస్తుంది నేను మాట్లాడుగుతా చెప్పండి మీ నాన్నగారి పేరేమిటి మీరు చెప్తారు తాతగారి పేరేమిటి చెప్తారు ముత్తాత గారి పేరేమిటి చెప్పండి కష్టపడతారు వెతికి పట్టుకు చెప్పాలి ఆ ముత్తాతగారికి ఒక తండ్రి ఉండాలి ఆయన పేరు చెప్పండి గాన్ ఆల్రెడీ యు ఆర్ ఇన్ టుదే అన్నోన్ అజ్ఞాతంలోకి అన్నోన్ ఏరియాలోకి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను నా వెనక పది తరాల వెనక వాట్ వాస్ ది సిచ్యువేషన్ ఈ యుమాజిన్ యునా సో ఆ నామాలన్నీ కూడా పోయాయి ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లు అన్నీ అప్పుడు వాళ్ళ వాళ్ళ పేర్లు వైదిక నామధేయాలన్నీ అంతర్గత అంతర్హితం అయిపోయాయి ఎక్కడున్నాయి వాళ్ళ పేర్లు చూస్తే ఆశ్చర్యం వేసుకున్నాయి కొత్త కొత్త పేర్లు వచ్చాయి తర్వాత పురాణ నామధేయాలు వచ్చాయి ఇప్పుడు పురాణ నామధేయాలు కూడా పోయి వాళ్లే రకరకాల పేర్లని మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టుకుంటున్నారు కాబట్టి శబ్దము అర్థం నశిస్తే శబ్దము నశించటం తప్పనిసరి కాబట్టి దేవతకి విగ్రహం ఉంది అంటే ఎన్ని హా ఎంత హాని ఉన్నదో చూసారా అదే విగ్రహం లేదన్నారనుకోండి ఇంద్రుడనే దేవతకు విగ్రహం లేదు అంటే ఇట్ ఈస్ సంథింగ్ విథౌట్ ఏ బాడీ అంటే ఇట్ మే నాట్ పెరిష్ అది పెరిష్ అవ్వాలనే రూల్ ఏమీ లేదు పెరిష్ అవ్వాలంటే బాడీ ఉండాల్సిందే బాడీ ఉంటే పెరిష్ తప్పదు పెరిష్ అంటే బాడీ ఉండి తీరాలి కాబట్టి విగ్రహవతి దేవత అన్న ఇన్ని సమస్యలు వచ్చినవి అని ఈ మాట మన సినిమాలు సినిమాలు తీస్తూ ఉంటారు టీవీలు ఈ దేవుళ్ళు మీద సినిమాలు టీవీలు తీస్తారు ఆ సినిమాలో టీవీ దేవుళ్ళు ఎలా ఉంటారు సినిమాలో దేవుడు ఎలా ఉంటాడు ఈ టీవీ సీరియల్లో దేవుడు ఎలా ఉంటాడు మనకంటే అధ్వాన్న ఉండదు ఇంకా వాడెవడో శివుడు వేస్తాడు ఆ శివుడి కంటే ఆ శివుడి ప్లేస్లో కొంచెం విభూతి గట్టిగా పెట్టుకుని నేను కూర్చుంటే ఐ క్ బెటర్ మోర్ అఫీలింగ్ దాట్ దట్ గాయ వాడు ఏదో రౌడీలో ఉంటాడు అక్కడ సత్వగుణం లేదు శివుడు కొంచెం సాత్వికంగా ఉండాలి కదా ఏదో మీద కొట్టిట్లా ఉండకూడదు శివుడు అంటే అంతకంటే ఐ ఫిట్ బెటర్ ఇన్ ది రోల్ ఆఫ్ శివ ఇలా ఉంటుంది విగ్రహాలు అంటే ఇలాగే ఉంటాయి ఆఖరికి ఏవనాల్సి ఉంటుంది మీ ఊళ్ళో కృష్ణుడు విగ్రహం అంత బాగుండదండి మా ఊళ్ళో కృష్ణుడు ఇంకా బాగుంటుందండి అని చెప్పాల్సి ఉంటుంది విగ్రహం అంటే పర్వాలేదు మీ ఊరు కృష్ణుడు మా ఊరు కృష్ణుడు ఇంకా బాగుంటాడు అన్నప్పుడు ఏమైంది ఇప్పుడు సో మెనీ ఇష్యూస్ విల్ క్రాప్ అప్ విగ్రహవతి దేవత తస్మాత్ విరోధ ఏవ శబ్ద ఇది చే కాబట్టి శబ్దం నుంచి జగత్తు పుట్టిందన్నా కూడా ఈ విరోధము తొలగిపోగుటలేదు ఆ విరోధము అలాగే నిలబడి ఉంటుంది కాబట్టి దేవతకి విగ్రహం లేదంటే మటుకు మనందరం కూడా రక్షింపబడతాము అని పూర్వపక్షం ఇది చేతి నా ఇది అంగీకారం కాదు ఎందువల్ల గవాది శబ్దార్థ సంబంధ నిత్యత్వ దర్శనాత్ అసలు శబ్దమన శబ్దమనకు అర్థము ఏమిటి గోహో గౌహ్ అన్నారు అనుకోండి గౌహు ఈ సంస్కృతంలో గౌహు అనే నిసర్గతో అంటాము ఇంగ్లీష్లో కౌ అంటారు చర్పం చేశారు గా కాస్త కా అయింది వాళ్ళు పలకరు కాబట్టి కౌ ఆ డబ్లయూతో సహా స్పెల్లింగ్ వెళ్ళి కౌ అనే శబ్దం ఉన్నది దానికి అర్థమేమి ఆ అర్థానికి విగ్రహం ఉందా ఈ శబ్దానికి అర్థానికి ఉండే సంబంధమేమి ఈ కథంతా మళ్ళీ వారం క్లాసులో వస్తుంది ఓం పూర్ణముద పూర్ణముద పూర్ణ పూర్ణముద్యే పూర్ణ